కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణి శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వుందే బు పరంపరా బృహత్ సాం గాయత్రీ ఛందామహం మాసానా మాగశీర్షోహం ఋతూనా కుసుమాకర తే మరియు అంటే కంటిన్యూషన్ ఆఫ్ ది సేమ్ టాపిక్ విభూతులను శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఇంకో విభూతిని చెప్తున్నాడు తదు అంటే అది అర్థం ఇంకా ఏమంటే సామ్నాం బృహత్సామ సామలు ఏవైతే ఉంటాయో వాటి ఎందు నేను బృహత్సామను విభూతి ఎలా ఉందంటే ఇది రాగాలన్ని మోహన్ రాగం నేనే అన్నట్టు అంటే శ్రీకృష్ణుడు బహుశా మోహన్ రాగం కాబట్టి పొన్ కళ్యాణ రాగం ఏదో ఒకటి నేను ఒకటి దృష్టాంతం కోసం ఇప్పుడు నాకు తెలుసుండి చెప్పలా బహుశా శ్రీకృష్ణుడి కాలం కర్ణాటక సంగీతం ప్రసిద్ధిలో లేవు అనుకోవచ్చు ఆయన కాలం నాటికి ఇంకా సామవేదమే ఉంది తప్ప సామవేదం నుండి గాన్ ఇంకా ఉత్పన్నం కాలేదనుకోవచ్చు గాన ధర్మవేదం సంగీతం సామవేదం నుంచి పుట్టిందని ఇంకా శ్రీకృష్ణుడి కాలం నాటికి పుట్టలేదు అది వేదకాలం కదా తర్వాత కాలంలో పురాణ కాలం వచ్చిన తర్వాతనే సంగీతం డెవలప్ అయి ఉంటుంటుంది నేను ఊహిస్తున్నా సుమండి హిస్టరీ అంతా తెలిసి చెప్తున్న మాట కాదు ముఖ్యంగా కర్ణాటక సంగీతం అన్నది త్యాగరాజస్వామి తరువాత బాగా ప్రసిద్ధమైంది ఈ రోజున దానికి ఉన్న ప్రసిద్ధి త్యాగరాజస్వామికి పూర్వం లేకుంటే దిషిత్రయం వారు వచ్చిన తర్వాతనే త్యాగరాజస్వామి ఇంకా ఇంకో ఇద్దరు మహాత్ములు ఆ తర్వాతనే ప్రసిద్ధి దానికి అంతకుముందు లేదని నా అభిప్రాయం కాదు అంత ప్రసిద్ధిగా లేకుండా ఉండి ఉండకపో కాబట్టి దృష్టాంతం రాగాలలో మోహన్ రాగం నేనే అని కర్ణాటక అయితే హిందుస్థానీ అనుకోండి రాగాలలో భీమ్ నేనే నేను విన్నాను మాట ఎక్కడ నాకు తెలుసున్నదంతే ఆ మాట తప్పించేంటి అదేవిధంగా ఇప్పుడు మీకు అర్థమైపోతుంది సామలలో బృహత్సామ నేనే సామ అంటే మంత్రాన్ని దానం చేసేటువంటి ఒక ప్రక్రియ వాటికి పేర్లు ఉంటాయి బృహత్సామ నేను చెప్పాను రథంతర సామ సామ ఇలాంటివి చాలా చాలా సామలు ఉన్నాయి పెద్ద వేదం కాబట్టి ఎన్ని సామలు లేకపోతే వేదం పూర్తవుతుంది చాలా సామాలు ఉంటాయి వాటిల్లో బృహత్ అనే సామ నేనే స్వామి హమహే అన్నో మంత్రం ఒకటి ఉన్నారు ఆ మంత్రాన్ని దానం చేసే సామ బృహత్ సామ ఇంకే చెప్పారు దృష్టాంతం కోసం సో ఆయన ఏమన్నాడంటే వేదాలలో సామవేదము లేనే అని చెప్తూ ఉన్నాడు సామ ఇది చూసాం మనం సామవేదానికి నాలుగు వేదాలలో మళ్ళీ సామవేదంలో పునః అంటే మరల బృహత్సామ నేనే మంచిది గాయత్రి చంద్ర సామహం ఇంకొక మాట బృహత్సామ గురించి వేదంలో ఇంద్రుడు ప్రధాన దేవత ఇంద్రుడు వేదంలో ఉండే దేవత ఆరాధన యొక్క లక్షణము పురాణంలోకి వచ్చేప్పటికీ దేవతను పాప దేవతలు మరుగురపడి కొత్త దేవతలు వస్తూ ఉంటారు ఈ వాళ్ళని తెలియజేయని అలాగే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు మా చిన్నప్పుడు రాముని బాగా కూల్చేవారు ఆంధ్రప్రదేశ్లో రాముణ్ణి బాగా కూల్చేవారు నా జీవిత కాలంలోనే రాముడు కొంచెం వెనక్కి వెళ్ళాడు బాబా ముందుకొచ్చాడు సో అలాగే దేవతలు కాలగర్భంలో కాల ప్రవాహంలో మనుషులు అంతరు అంతరిస్తారు కాల సర్వహర అన్నిటినీ ఆయా దేవతల ఆరాధనలను కూడా కాలవతంలో కల్పేసుకుంటుంది కొత్త కొత్త దేవతల ఆరాధనలను ముందుకు తీసుకొస్తుంది పూర్వం గ్రామం ఉంటే రామాలయం ఉండేది ఒక గ్రామం ఉందంటే రామాలయం ఉండేది ఇప్పుడు రామాలయములు అన్నీ కూడా జీర్ణ స్థితిలో కనపడతారు గ్రామానికి వెళ్తే అవి ఎక్కడ శోభగా ఉండవు వాటిని ఉద్ధరించాలి ఎవరైనా కానీ బాగా కలకలలాంటితో పదిమంది భక్తులతోటి బాగా హుండీ కలెక్షన్స్ బాగా దిట్టంగా ఉండి మంచి ఆర్థికంగా పుష్టిగా ఉన్న ఆలయం ఏమిటంటే బాబా ఆలయం ఏ గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి మనకు కనపడుతుంది సో ఈ విధంగా దేవతలు ముందుకు దేవతలు వస్తూ ఉంటాయి దేవ నామూపాలు మారుతూ ఉంటాయి దాని స్వభావం ఒకటి మీరు చూసినట్లయితే వేద కాలంలో వేద మంత్రాలలో ఇంద్రుడు ఆరాధింపబడతాడు ఇంద్రుడంటే పరమేశ్వరుడికే ఇంద్రుడు అని పేరు వైకుంఠం కైలాసం అనే మాటలు ఉండవు స్వర్గం అనే మాట ఉంటుంది స్వర్గాధిపతి ఇంద్రుడు గాడన్ హెవెన్ అన్నట్టు సో ఆ విధంగా అప్పుడు విష్ణువు ఉండేవాడు విష్ణువు ఉండేవాడు కానీ ఇంద్రుడికి సభార్థినేట్గా ఉండేవాడు సో మచ్ సో విష్ణువుకి ఉపేంద్రుడు అని పేరు ఇంద్రుడికి తమ్ముడు విష్ణువుకి విష్ణువు తమ్ముడు అన్నగారు ఇంద్రుడు అంటే ఋగ్వేదం చూసినా సామవేదం చూసినా ఈ రెండు వేదాలని కనుక పరిశీలిస్తే ఇంద్రుని యొక్క స్థుతి చాలా అధికంగా ఉంటుంది సుమారు డెబ్బై శాతం వేదం ఇంద్రస్థుతి రూపంగానే ఉంటుంది ఆ ఇంద్రుణ్ణి అంటే కాబట్టి ఇంద్రుని యొక్క స్థుతి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది సామవేదంలో ఆ ఇంద్రస్థుతి బృహత్సామలో ఉంటుంది కాబట్టి అదంతా మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే బృహత్సామ తా మంచిది ఇక గాయత్రి ఛందసామహం ఇది మీరు జాతరగా గమనించ తగ్గ యత్రి అనేప్పటికీ దాని విషయం దాని ఆ పదం విషయంలో రెండు దృష్టికోణాలు ఉంటాయి రెండు రెండు విషన్స్ విషన్ అంటే ఒక అండర్స్టాండింగ్ రెండు ఉంటాయి ఒకటి దార్శనిక దృష్టికోణము రెండు పౌరాణిక దృష్టికోణము రెండింటికి చాలా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీ అంటే ఆ దృష్టికోణాలు దార్శనిక దృష్టి వర్సెస్ పురాణ దృష్టి ఈ రెండింటికి ఉండే తేడాన్ని మీరు చక్కగా అవగాహన చేసినందుకోసం నేను దృష్టాంతం చెప్తున్నాను ఉదాహరణకి పురాణంలో అయితే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు విష్ణువు పాలిస్తాడు రుద్రుడు సంహారం చేస్తాడు మూడు పళ్ళు ముగ్గురు చేస్తారు వాళ్ళకి త్రిమూర్తులు అని నేను ఇంగ్లీష్లో ట్రినిటీ అని ట్రాన్స్లేట్ కూడా చేస్తాను చాలా మంది కంపేర్ టివ్ రిలీజియన్ ప్రొఫెసర్స్ హిందూ ట్రినిటీ వర్సెస్ క్రిస్టియన్ ట్రినిటీ అని పుస్తకాలు వ్యాసాలు థీసిస్లు కూడా రాశారు ఇదంతా పురాణ దృష్టి జగత్తు యొక్క సృష్టికి సంబంధించి పురాణ దృష్టి అలాగే ఉంటుంది ఇంకైతేనే మీరు పురాణం వాళ్ళని జగత్తు సృష్టి అనే మాట మాట్లాడిన వాళ్ళు త్రిమూర్తుల ప్రసంగంలోకి వెళ్తుంటారు వాళ్ళు ఆదు ఆ రకంగానే వాళ్ళు దర్శిస్తారు ఆ రకంగానే ప్రవచిస్తారు కానీ దార్శనిక దృష్టి అలా ఉండనే ఉండదు దార్శనిక దృష్టిలో ఈ మూడు పదములు ఉండవు మూడు మూర్తులు కూడా ఉండవు తైత్ర ఉపనిషత్తు ఏ ఉపనిషత్తు తీసుకున్నా కూడా ఆ భాష ఉండదు ఆ విషం కూడా భిన్నంగా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుందంటే ఎతో వా హమానుభూత నిజ ఎంతే ఏ ప్రజాతా నిజీవంతి సంవిశంది తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి నువ్వు అది తెలుసుకో దానిని తెలుసుకోవాలని కోరుకో ఏమిటది బ్రహ్మ బ్రహ్మంటే ఏమిటి దేని నుండి ఈ సకల జగత్తు సృష్టింపబడుతుందో ఈ సకల జగత్తు పాలించబడుతుందో దేనియందు ఈ సకల జగత్తు విలీనమైపోతుందో అది బ్రహ్మ తెలిసిపోయిందండి ఇది దార్శనిక దృష్టి బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు బ్రహ్మ నపుంసకలింగ శబ్దం ఒక సత్యతత్వము అనర్థం కాబట్టి చూడండి పురాణ నిగ్రులకు వచ్చేపటికి జగత్ కారణం ముగ్గురు మూర్తులు ముగ్గురు పెద్ద మనుషుల్లాగా వర్ణింపబడతారు దార్శనిక దృష్టిలో ఒక్కటే తత్వం ఉంటుంది అది కూడా మూర్తి ఏమీ కాదు ఆకారము వికారము ఉన్నదేమీ కాదు అది కేవలము ఒక చైతన్య తత్వము సత్యం జ్ఞానం బ్రహ్మ అది బ్రహ్మ యొక్క నిర్వచనము లక్షణము సో ఈ విధ ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే దార్శనిక దృష్టి వర్సెస్ పురాణ దృష్టిలో ఇంతటి వైలక్షణ్యము భేదము ఉంటుంది మీకు ఏది నచ్చితే అది స్వీకరించవచ్చు ఇప్పుడు మీ నేను ఫలానా దృష్టిని మీరు స్వీకరించండి నేనేమి క్యాన్వాస్ చేలాగా ఇష్టం అయితే అలా చేయొచ్చు సాధారణంగా ఆరంభంలో కొంత లోవర్ స్టాండర్డ్లో పురాణ దృష్టి కొంచెం హయ్యర్ స్టాండర్డ్ వచ్చేప్పటికి దార్శనిక దృష్టి అది వ్యవస్థ మీరు మీరు దౌతికంగా మీరు చేయొచ్చు రెండు రకముల దృష్టికోణం కూడా ఉండటం ఒక అందం ఇప్పుడు గాయత్రి అనేప్పటికీ పురాణ దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు గాయత్రి అనే మాట దగ్గర ముందది మీరు గమనించి అప్పుడు ఈ శ్లోకం దేన్ని చెప్తుంది అన్నది మనం ఆలోచించాలి పురాణ దృష్టి ముందు చెప్తున్నా పురాణ దృష్టి అంటే గాయత్రి అంటే ఒక దేవత లలిత అంటే ఏమిటి దేవత కదండి సరస్వతి అంటే లక్ష్మి అంటే పార్వతి అంటే కాళీ అంటే ఎవరిదైనా సంతోషి అంటే సో ఇంకా ఉన్నాయి కదా దేవతల పేర్లు ఇంకా ఉన్నాయి సో అలాగే గాయత్రి అంటే దేవత ఒకరొక దేవత ఈ దేవతకు ఐదు ముఖాలు ఉంటాయి నేను పురాణ దృష్టిలో చెప్తున్నాం సో ముక్త విద్రుమ హేమ నేల ధవల ముఖై శ్రేక్షణయి ప్రతి ముఖంలోనూ మూడేసి కళ్ళు ఉంటాయి ప్రతి ముఖానికి నిజానికి పంచదశ నేత్రాన్ని కూడా వర్ణిస్తారు పదిహేను కళ్ళు ఉన్నాయా వడికని కూడా అలా కూడా వర్ణిస్తారు ఐదు అవుతుంది కదా సో ఐదు ఐదు ముఖములు ఒక్కొక్క ముఖము రంగు వేరే ఉంటుంది ఒక ముఖం ధవలా ఉంటుంది అలాగే ఐదు ముఖములు వేరు వేరు రంగులు తర్వాత చేతులు నాలుగు చేతులు ఆ చేతుల్లో ఆయా ఆయుధములు లేకపోతే పుస్తకము వనమా అక్షమాల జపమాల ఇచ్చారు ఇది పురాణ దృష్టి గాయత్రి అంటే తెలిసింది కదండీ ఒక ఇక దార్శనిక దృష్టి ఎందుకు మనకి దార్శనిక దృష్టి అంటారేమో ఈ శ్లోకంలో ఉన్నది పురాణ దృష్టి కాదు అందుకోసం ఈ శ్లోకంలో విభూతికత ఆయన చెప్తుంట పురాణ దృష్టితోటి చెప్తున్న పక్షంలో ఆయన ఏమని చెప్పాలి దేవతలలో గాయత్రి దేవత నేనేం చెప్పుండాలి కానీ ఆయన అలా చెప్పట్లేదు ఆయన పురాణ దృష్టితో చెప్పట్లేదు ఆయన దార్శనిక దృష్టితో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే శ్రీకృష్ణుడు బోధ అటు వేదము దర్శనము ఫిలాసఫీ వైపు మిల్ దాంతో కలిసి ఉంటుంది పురాణంతో కలిసి శ్రీకృష్ణుడు తర్వాత వచ్చే పురాణాల సో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అంటే అది ఇంచుమించు వైదిక దర్శనము లేక దార్శనిక దృష్టితోటి ఉంటుంది ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇప్పుడు పురాణ దృష్టి చూసిన తర్వాత నాకు కమ్తు దార్శనిక దృష్టి గాయత్రి అన్నది ఛందస్సు ఆయన అంటున్నాడుగా గాయత్రి ఛందసమా ఇప్పుడు రాగములలో మోహన నేనే అన్నారనుకోండి ఇప్పుడు ఆ మోహన అన్నది మనిషి పేరా రాగం పేరా రాగం పేరుగా మా పక్కింటికి వాళ్ళ పోయి మోహన అదేనేమా అదేనా ఇదేనా అడగకూడదు కదా అలాగా ఎందుకంటే అక్కడ రాగములలో ఉంటున్నాడుగా కాబట్టి గాయత్రి ఛందసామహం ఛందస్సులలో గాయత్రి నేనే అంటే ఇప్పుడు గాయత్రి ఛందస్సు అవుతుందా దేవత అవుతుందా ఛందస్సు అవుతుందా దేవత కదా దేవత సందర్భం వేరు ఇప్పుడు ఛందస్సులు ఛందస్సు అంటే మేటర్ అంటారు ఇంగ్లీష్లో మీరు ఎప్పుడైనా హై స్కూల్లో తెలుగు పాఠాల్లో యమాత రాజభాన్స మదణము రగణము ఇలాంటివన్నీ చదువుకుంటారు మత్తేభము అదో ఛందస్సు మీరు వినుండాలి మాటలు శాద్ధుల విక్రీడితము ఛందస్సు పద్నానికి ముందు షావి అని పెడతారు మా అంటే మత్ేభము అని ఉంటుంది కమ్ అంటే కందము అంటే పేట గీతి ఇవన్నీ ఛందస్తులు అలాగే వేదంలో ఛందస్తులు ఉంటాయి ఇవే ఉండవు ఛందస్తులు పేర్లు వేదంలో పేర్లు వేరే ఉంటాయి అక్కడ ఛందస్సు యొక్క లక్షణం లేరు పేర్లు కూడా వైదిక నామధేయాలు ఉంటాయి ఏమిటా ఛందస్సులు ఉదాహరణకి గాయత్రి ఛందస్సు అదో ఛందస్సు ఉదాహరణకి మీకు మంత్రం చెప్తా అగ్ని పురోహితం యజ్ఞ దేవమృత్విజం ధాతారం రత్నధాతమం అని వినుంటారు మీరు ఋగ్వేదంలో మొదటి మంత్రం ఆ ఛందస్సు గాయత్రి యజుర్వేదం వాళ్ళకి సంధ్యావందనం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది వెంటనే ఉదుాతవేద సం దేవం వహంతి కేతవ దృషే విశ్వాయ సూర్యం ఇది గాయత్రి ఛందస్సు మధ్యాహ్న సంధ్యావందనంలో ఉంటుంది ఆ మంత్రం సో ఈ విధంగా ఇంకా ఇంకా ఇంకా ఉన్నాయి సాయంకాల సంధ్యావనం చేసేవాళ్ళు ఆ వాక్యం మినీమ సిద్ధ్య విద్యవి అని వస్తుంది మినీమ సిద్ధ్య విద్యవి పన్నెడో వాక్యం ఉన్నది మధ్యలో ఉంటుంది అది గాయత్రీ చందస్సు ఆ మంత్రం మూడు పాదాలు ఉంటాయి గాయత్రీ త్రిపదా గాయత్రి మూడు పాదాలు ఉంటాయి అంటే మూడు లైన్లు ఉంటాయి చతుర్విదం సత్యక్షరా ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి మూడు లైన్లు ఇరవై నాలుగు అక్షరాలుంటాయి ఒక్కో లైన్కి ఎన్నక్షరాలుంటాయి ఎనిమిది అష్టాక్షరాగా ఎత్తి ఒక్కొక్క పాదానికి ఎనిమిది ఉంటాయి ఇప్పుడు చూసుకోండి ఉదుత్యం జాతవేదం ఎనిమిది దేవం వహంతి కేతవహ ఎనిమిది విషే విశ్వాయ సూర్యం ఎనిమిది ధియం అంతా కలిపారు ఇది గాయత్రీ ఛందస్సు ఇది కాక సాహిత్యంలో అంటే లౌకిక సాహిత్యంలో ఓ గాయత్రీ ఛందస్సు ఉంది దానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కో పాదానికి ఆరు క్షణాలు ఉంటాయి ఇక్కడ చెప్తున్న గాయత్రీ ఛందస్సు అది కాదు ఆ ఛందస్సుని పెంగళనాగుడు అనే ఛందశాస్త్ర కర్త దాన్ని నిరూపించినాడు దానికి కూడా గాయత్రీ ఛందస్సు అనే పేరు నాలుగు పాదాలు నాలుగు ఇంట్లో ఆరు కానీ ఇక్కడ చెప్తున్నది ఆ లౌకిక ఛందస్సు కాదు ఇది కేవలము వైదిక ఛందస్సు ఎందుకంటే నీకు సాహిత్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సాహిత్యం అంటే రిలీజియస్ లిటరేచర్ ని చూస్తే వేదములు ఒకవైపు పురాణములు ఇంకోవైపు ఉంటాయి మధ్యలో ఇతిహాసములు ఉంటాయి ఇతిహాసములు అంటే రెండే రామాయణము భారతము ఇతిహాసము ఇతిహాసములు పురాణానికి ముందున్నవి కనుక అవి పురాణాన్ని కోలి ఉండవు వేదాన్ని కోలి ఉంటాయి కదండి వేదం తర్వాత వచ్చాయి కదా వాటి తర్వాత ఇతిహ పురాణం వచ్చింది కాబట్టి రామాయణ భారతములు వేదానికి బాగా మిల్జుల్ ఉంటాయి కలిసిమెలిసి ఉంటాయి వేదంతో పురాణంతో కలిసిమెలిసి ఉండవు వాటి నుంచి కొంత పురాణం చేరేవచ్చు సో కాబట్టి మీకు వదృష్ట ఉంటుంది చెప్తా ఎక్కడైనా రామాయణంలో కానీ భారతంలో కానీ వేద పరిమళం లేకుండా ఆ వేదము యొక్క లక్షణం లేకుండా ఓ సర్గ ఓ చాప్టర్ ఓ చాప్టర్లో అయితే రెండు మూడు చాప్టర్లో దాంట్లో వేదము మంత్రములు అక్కడ ఉండేటువంటి దృష్టి అదేమీ లేకుండా కేవలం పురాణ దృష్టి ఉందనుకోండి ఎక్కడైనా రామాయణంలో కానీ భారతంలో కానీ ఇప్పుడు పండితులు ఏమంటారంటే అదే ఇది ఎవడో పెట్టాడు రా అంటారు చెప్పేస్తారు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే మరి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే ఏం చెప్పాం అది చూసిన విషయం ఓ అన్నాయి ఇది ఇది వాల్మీకి రామాయణంలో కాదు ఇది ఎవడో పెట్టాడు గీతా పుస్తవాల పుస్తకంలో వాళ్ళు బ్రాకెట్ పెట్టి ఈ వాల్మీకి రామాయణం అసల్లోది కాదు ఎవడో పెట్టాడు అని వాళ్ళు ప్రింట్ కూడా అలా రాసి చేస్తారు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే అది వేదం యొక్క విషయం దార్శనిక దృష్టికి దగ్గరగా ఉండడు పురాణ దృష్టికి దగ్గరగా ఉన్నాడు వాటికి ప్రక్షిప్తములు అంటారు అంటే ఎవరో ఏదో రాసి అది పది మంది యొక్క ఆదరణ పొందడం కోసం తమ పేరు మీద పెడితే ఆదరణ రాదు కనుక ఇంకోహ్ల పేరు మీద పెడతారు ఇప్పుడు ఈ ట్యాంప్లెట్ ఉందనుకోండి స్వామి పేరు మీద రిలీజ్ అయింది ట్యాంప్లెట్ దానికి ఒక విలువ ఉంటుంది ఎవరో పుల్లయ్య గారి పేరు మీద విలువ ఎవరికి తెలుస్తుంది కాబట్టి అయితే ఇది స్వామిజీ స్వయంగా ఇచ్చిన ప్యాంపులెట్ కానీ ఒకప్పుడు సపోజ్ నాకు ప్రతిష్ట కావాలి పది మంది యాక్సెప్టెన్స్ కావాలంటే నేను ఏం చేయొచ్చు ఆయన పేరు మీద ఓ ప్యాంపులెట్ వేసేసి పంచిపెట్ట పది మందికి తెలియడం కోసం అలాంటి పనులు చేశారు జనాలు ఎవో శ్లోకాలు వీరాసేసి రామాయణంలో పెట్టేడు భారతంలో పెట్టాడు మనకి తెలిసిపోతుంది ఎందుకు తెలిసిపోతుందంటే అది కలవదు నూనె నీరులాగా కలవదు అది దాంట్లో మెర్జీ కాదు పైకి తేలితో ఉంటుంది సరిగ్గా సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే భారతంలో దార్శనిక దృష్టి పేద దృష్టి ఉంటుంది తప్ప పురాణ దృష్టి తక్కువగా ఉంటుంది ఏదైనా ఒకసారి ఉన్నా అది తర్వాతి కాలంలో భారతంలో చొప్పించబడ్డ ఉంటుంది వాటెవర్ ఇదంతా కూడా to kind of analysis of the literature kabatte gayatri chanda samaham annadi nir sahityamlo pingala nagudu cheppina gayatri chanda sudu chukokoddu qur'anlo gayatri devatanu untundi adu asale kaadu idi kevalam vedika gayatri chanda su okay kabatte ekkadaina sare gayatri chandas kalapadte that is very special ఇంకా చాలా ఛందస్సులు ఉన్నాయి అనుష్ప్ అనో ఛందస్సు ఉన్నది ఇప్పుడు గీతలో ఉండే శ్లోకాలన్నీ అనుష్ప్ ఛందస్సులో ఉంటాయి అలాగే కాళిదాసు రఘువంశ రఘువంశం కాదు కుమార సంభవం ప్రథమ సర్గ కొంచెం ప్రసిద్ధమైనది అది ఇంద్రవజ్ర అనే ఛందస్సులో ఉంటుంది సో ఈ విధంగా అనేకములైన ఛందస్సులు ఇప్పుడు సౌందర్యలహరి అవి మీరు పాటు మీరు అది శిఖరిణి అనే ఛందస్సులో ఉంటుంది మేఘ సందేశం అవుతుంది మేఘ సందేశం అనాలి మేక సందేశం అనకూడదు మేఘ మీరేమో ఘాని లైట్గా ప్రొనౌన్స్ చేస్తే మేఘ చేస్తే మేఘా కాస్తే మేక అయిపో సో మేఘ సందేశం ఆ మే మేఘ సందేశంలో మందాక్రాంత వృత్తం ఉంటుంది ఆ వృత్తం పేరు మందాక్రాంతి మేఘదూతము అని కూడా దాన్నే అంటారు కాబట్టి ఇవి ఈ ఛందస్సు అనేకం అన్ని గొప్ప ఛందస్సులే అన్ని ఛందస్సుల్లోనూ మీకు శ్లోకాలు అన్నీ ఉంటాయి మంత్రాలు ఉంటాయి వేదంలో కానీ గాయత్రీ ఛందస్సు ప్రత్యేకమైనది త్రిపద చతుర్విఘంశి చక్షర వెరీ స్పెషలిటీస్ దానికి ఆ పవిత్రత ఆ మీటర్ ఎక్కడొచ్చినా ఓహ్ దిస్ ఈజ్ వండర్ఫుల్ గాయత్రీ ఛందస్సు అనేక మంత్రాలు అలాంటివి వస్తూ ఉంటాయి ఉదాహరణకి చాలా ఉంటాయి మంత్రాలు అప్పుడే రెండో మూడో చెప్పాను ఓకే గుర్తొస్తే చెప్తాను బృహతి జగతి ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి ఛందస్సులు వాటన్నింటిలోకి గాయత్రి ఛందస్సు చాలా పవిత్రమైనది చాలా గొప్పది మంచిది ఇప్పుడు మన మనం సంధ్యావందనంలో ఉన్న గాయత్రి మంత్రం ఉంది సర దానికి గాయత్రి మంత్రం అనే పేరెందుకు వచ్చిందో తెలుసిన గాయత్రి ఛందస్సులో ఉంది కాబట్టి ఎడ్యుకేటెడ్ మనం పురాణ దృష్టిలో చూడలేదు మనం దార్శనిక దృష్టిలో చూస్తున్నాం కాబట్టి గాయత్రీ ఛందస్సులో ఉన్న మంత్రం దాంట్లో ఐదు ముఖముల గాయత్రి దేవత అదేమీ ఉండదు అది ఒక విద్య మంత్రం దాని అర్థం కూడా మనం చూద్దాము ఇప్పుడు ఛందస్సులు ఇన్నున్నాయి డజన్స్ ఆఫ్ ఛందస్సులు ఉన్నాయి వాటిలలో విభూతియుక్తమైన ఛందస్సు ీ ఛందస్సు గాయత్రీ ఛందస్సులో అనేకములైన మంత్రములు ఉన్నాయి మీకు ఇప్పటికే నేను రెండు మూడు మంత్రాలు చెప్పి ఉన్నాను ఇంకా గుర్తిస్తే ఇంకేమైనా మంత్రాలు కూడా చెప్తాను ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి గాయత్రీ ఛందస్సులో వాటిల్లో ఏ మంత్రము గొప్ప శ్రేష్టమైనది విభూతి అంటే లోకంలో గాయత్రీ మంత్రమని ప్రసిద్ధి చెందింది అది అది శ్రేష్టము కాబట్టి ఈ వాక్యానికి రెండు అర్థాలు ఒకటి బృహతి జగతి పంక్తి అనుష్ ఇత్యాది వైదిక ఛందస్సులలో శ్రేష్టమైన గాయత్రీ ఛందస్సు నేనే అదొక ఆ మంత్రము నా విభూతియే అదే ఛందస్సులో ఉండే ఎన్నెన్నో మంత్రాలలో తత్సవితురువరేణ్యం అనేటువంటి ఆ మంత్రము నేనే ఆ మంత్రానికి దేవత ఎవరో తెలిసిన సవిత దేవత గాయత్రీ దేవత కాదు సవిత దేవత చూడండి ఎంత తేడా వచ్చేస్తున్నాం మీకు పురాణ దృష్టికి దార్శనిక దృష్టికి సవిత అంటే జగత్తును సృష్టించి పాలించువాడు అంటే పరబ్రహ్మ అని అర్థం అయితే సూర్య భగవాను నందు ఆ సూర్య మండలము నందు ఆ పరబ్రహ్మను మనం ఆరాధిస్తాం కనుక సూర్యమండలాంతర్గతమైన పరమాత్మకు సవిత అని పేరు వైదిక దర్శనంలో సూర్యుణ్ణి ప్రత్యేకంగా ఆరాధిస్తారు వాళ్ళు దేవాలయాలు ఎరుగరు వాళ్ళు పురాణ దేవతలప్పటికీ వాళ్ళు ఎరుగరు వాళ్ళకి తెలుసున్న దేవత అంటే అక్కడ ఇక్కడ అగ్ని సో ఆ కాబట్టి ఆ సూర్యమండలాంతర్గతమైన ఆ సవిత్రు దేవతని ఆరాధించి స్థించేటువంటి మంత్రము అది గాయత్రి మంత్రము అది దానికి గాయత్రి సావిత్రి అనాలి కదా దేవత సవిత అయితే సవిత దేవతకు సంబంధించిన మంత్రం పేరేమిటి సావిత్రి సావిత్రి అంటే సవిత్రి సత్యవంతుడు ఆ సావిత్రి కాదండి వాళ్ళు పెట్టుకున్న పేరు అది సావిత్రి అంటే సవితృదేవత గల మంత్రము అని గాయత్రి ఛందస్సులో ఉండే ఈ మంత్రానికి సావిత్రి మంత్రము అని పేరు సావిత్రి అంటారు ఇప్పటికీ సావిత్రి అనే అంటారు గాయత్రి ఛందస్సు పేరు దేవత సవిత విశ్వామిత్ర ఋషి ఋషి విశ్వామిత్రుడు ఆ మంత్రము ఆ ఛందస్సు ఈశ్వరుని యొక్క విభూతి ఇంత చెప్పిన తర్వాత ఆ మంత్రం గురించి కొంత తెలియాలి ఎందుకనేది ఈశ్వరుని యొక్క విభూతి అయింది ఆ మంత్రం అంటే ఆ మంత్రము సకల జగత్తును సృష్టించి పాలించి పోషించే ఆ పరమాత్మను సవిత పరమాత్మ ఆ పరమాత్మ యొక్క తేజస్సు సూర్యమండలం ప్రకాశిస్తూ ఉన్నది తత్ సవితు వరేం మర్గహ దేవస్యమీ సవితు దేవస్య సకల జగత్తును ప్రకాశ సృష్టించి పాలించే చైతన్యస్వరూపుడైన పరమాత్మ యొక్క అనర్థం సవితు దేవస్య అంటే ఆ పరమాత్మ యొక్క వరేణ్యం భర్గ సర్వశ్రేష్టమైన తేజస్సును ధీమహి మేము ధ్యానం చేస్తున్నాము తే ఆ తేజస్సు ఆ తేజస్సు అంటే ప్రసిద్ధమైనది వేదములైనందు గొప్పగా స్తుంచబడిన ఆ తేజస్సును మేము ధ్యానం చేస్తున్నాము ఇంకా ఆ తేజస్సు యొక్క గొప్పతనం ఏమిటి చోదయాత్ అదే పరమాత్మ అంటే అదే పరమాత్మ అంటే ఏ పరమాత్మ అయితే సూర్యమండలాంతర్గతంగా ఉండి సకల జగత్తును సృష్టించి పాలించి పోషిస్తున్నాడో అదే పరమాత్మ మా హృదయంలో ఉన్నాడు యహ హృదయంలో ఉండే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఉండే ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా ఏం చేస్తున్నాడు నిద్రపోడు పరమాత్మ నిద్రపోడు మనస్సు నిద్రపోతుంది పరమాత్మ నిద్రపోతాడా సూర్యుడు నిద్రపోతాడండి సూర్యుడు నిద్రపోడు పరమాత్మ మనస్సు నిద్రపోతుంది దేహము మనస్సు ఇంద్రియము అవి నిద్రపోతాయి ఆ పరమాత్మ ఇక్కడ ఉండి మన యొక్క అంతఃకరణ వృత్తులను బుద్ధి వృత్తులను ప్రేరేపిస్తూ ఉన్నాడు యహ నహియ ప్రచోదయా ఆ పరమాత్మ హృదయంలో ఉండి ధియ అంటే బుద్ధివృత్తులను నహ అంటే మా యొక్క ప్రచోదయా అంటే ప్రచోదయతి ఇ ప్రేరేపిస్తూ ఉన్నారు అంటే ఏమైంది ఇప్పుడు సూర్య జగత్తును సృష్టించి సూర్యమండలాంతర్గతుడై ఆరాధింపబడే పరమాత్మయే మా హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నారు దీన్ని మహావాక్యము అంటారు గొప్ప సెంటెన్స్ ఎందుకని ఏమిటా గొప్పదండి అంటే ఈశ్వరుడు జీవుడు ఇద్దరి యొక్క ఐక్యాన్ని బోధించేటువంటి వాక్యం కనుక ఇది మహావాక్యం అటువంటి మహావాక్యమును తన ఎందు కలిగి ఉండి గాయత్రి ఛందస్సుల్లో గల్లా శ్రేష్టమైన గాయత్రి ఛందస్సులో ఉన్న ఈ తత్సవితు అనే మంత్రము సాక్షాత్తుగా పరమేశ్వరుని యొక్క విభూతియే గాయత్రి చందసామహం ఇక మాసానా మార్గశీర్షోహం మాసములలో మార్గశీర్ష మాసము నేనే ఈ మాసములు ఆ నక్షత్రం పేరును బట్టి వస్తాయి అది కొంత ఎస్ట్రానమీ ఎస్ట్రానమీ నాట్ డిఫరెంట్ ఎస్ట్రాలజీ అంటే మీకు అక్టోబర్ నెలలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం వల్ల ఉంటుంది అది ఎస్ట్రాలజీ ఎస్ట్రానమీ అంటే సూర్యుని యొక్క చాలా గతి సూర్యుని చుట్టూ గ్రహముల యొక్క గతి భూమి చుట్టూ చంద్రుని యొక్క గతి నక్షత్రములు రాసులు అదంతా స్టడీ ఆఫ్ ది ఎస్ట్రానామికల్ బాడీస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ట్రానమీ వేదంలో చాలా ఎస్ట్రానమీ ఉంది ఆద్యభుతుడు వరాహని హిరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప ఎక్స్ట్రానమర్స్ మనకి ఆ స్వర్ణయుగంలో అంటే బీసీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఏసీ ఏడి ఫైవ్ వరకు సుమారు వెయ్యి సంవత్సరములు మనకి స్వర్ణ యుగము అని ఎప్పుడైనా చదివారా హై స్కూల్లో వన్ మార్క్ బిట్ బిట్ పేపర్ ఉంటుందిగా బిట్ పేపర్ అనే దాంతో వన్ మార్క్ క్వశ్చన్ సో బీడీ ఏసీ సారీ బీసీ ఐదు వందల నుండి ఏడీ ఐదు వందల వరకు ఉన్న కాలములకు పేరు ఏమి అనో లేకపోతే గుప్తుల కాలము నాటి పేరు ఏమి స్వర్ణయుగము ఓడి మేజర్ ఇంగ్లీష్లో ఉంటుంది మాకంత ఇంగ్లీష్ ఎక్కడ వచ్చు మేము తెలుగులో చదువుకుంటాం కదా కాబట్టి స్వర్ణయుగము అనే రెడ్ టక్ వన్ మార్క్ వచ్చేసింది వన్ మార్క్ ఆ స్వర్ణయుగంలో వరాహమిరుడు ఆర్యభుతుడు ఉండేవారు ఎస్ట్రానమీ ఉండేది ఎస్ట్రాలజీ ఉండేది కాదు ఎస్ట్రాలజీ మనకేమైందంటే కాలక్రమంలో స్వర్ణయుగం పోయి ఐరన్ యుగం లేదా రాదాలి సో మహమ్మద్ గోరీ గజని వాళ్ళందరూ వచ్చేశారు అప్పుడు ఈ ఎస్ట్రానమీని మనం పోగొట్టుకున్నాము ఆ విద్య యొక్క పరంపర తొలగిపోయి దాని స్థానంలో యాస్ట్రాలజీ వచ్చింది ఆ యాస్ట్రాలజీ మన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఒక మసాలా అంటా యాడ్ చేసి ఈ పిజ్జా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చూడండి అలా వెళ్ళడం పది రూపాయలు ఇవ్వడం ఫాస్ట్ ఫుడ్ ప్యాక్ తీసుకుని వెళ్ళిపోవడం ఆ రకంగా ఫాస్ట్ ఫుడ్ ఐటెంలాగా తయారు చేసి అమ్మకానికి పెట్టారు ప్రస్తుతంలో నడుస్తూ ఉన్నది ఇట్ ఈజ్ లైక్ మెగ్డానల్డ్ ఇచ్చే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ లాగా నడిచిపోతుంది ఇట్ బాట్ డోంట్ కన్ఫ్యూజ్ దట్ విత్ దిస్ యాస్ట్రానమీ సో ఆ ప్రకారము మృగశీర్ష అని మృగశీర్ష ఏదో కథ అంతా చెప్పి కదా ఎక్కడ మొదలు పెట్టడం సో మృగశీర్ష నక్షత్రాన్ని బేసిస్గా ఆ మాసము ముందు కనుక దానికి మార్గశీర్ష మాసము అని ఏమిటా బేసిస్ అవన్నీ నేను అడగద్దు నేను ఎస్ట్రానమీ అడగను ఎస్ట్రాలజీ అసలే ఎదగను ఎస్ట్రానమీ అయితే వివరంగా తెలియదు ఇంత మాత్రమే తెలుసు మృగశీర్షా నక్షత్రము ఉన్నది మార్గశీర్ష మాసము చిత్రానక్షత్రంతో సంబంధం కలది చైత్రము విశాఖతో సంబంధము కలది వైశాఖము జ్యేష్ఠ నక్షత్రంతో సంబంధం కలది జ్యేష్టము అషాధ నక్షత్ర అషాధ అన్న నక్షత్రం పేరు అషాధ ఉన్న వాళ్ళ ఆషాధ అంటారు డజన్ మ్యాటర్ బహుశా రెండు పేర్లు కూడా ఉండే ఉంటాయి ఎందుకంటే అషాధ నక్షత్రం ఉందా ఆ నక్షత్రంతో ఉన్న మాసము అషాధము భద్ర భద్ర పూర్వభ్ర భద్ర ఉత్తరాభద్ర వాటితో ఉన్నది భాద్రపదము అశ్విని అనే మంత్రంతో ఉన్నది ఆశ్వయుధము అశ్వయుదము బహుశా ఇంకో మంత్రం కూడా దానికి కలిసి ఇంకో నక్షత్రం కూడా కలిసిందేమన్నది అలాగే మార్గశీర్షము మఘా నక్షత్ర ప్రధానమైనది మాఘము ఫల్గుని మళ్ళీ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని మన వాళ్ళు పుబ్బ అంటారు పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని వీటితో సంబంధం కలిగిన మాసము ఫాల్గుణము ఈ పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాల్లో మార్గశీర్షమాసము నేనే మార్గశీర్షమాసం అంటే చలిగా ఉంటుంది అనుకుంటా కృత్తిక సంబంధం కలగది కార్తీక మాసము మార్గశీర్ ఇప్పుడు వైశాఖ మాసం సారీ క్షేత్ర వైశాఖలు వేడి వసంత ఋతువు వేడి కూడా ప్రారంభం ఇంకా జ్యేష్ఠ ఆషాఢములు అంటే గ్రీష్మ ఋతువు కానీ ఋతుధర్మాలు కొంచెం అడ్వాన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వర్షం ప్రారంభం అవుతుంది గేట్స్ ఋతువులో యశాషాధ శ్రావణ శ్రవణ నక్షత్రం శ్రావణ భాద్రపదములు వర్ష తర్వాత ఆశ్వయుజ శ్రవణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మరి మార్గశీర్షం తర్వాత వస్తుంది ఆశ్వయుజ కార్తీకములు శర ఋతువు శరత్కాలము మార్గశీర్ష పుష్యములు హిమ హేమంతము అంటే చలి చలికాలం ఇంకా రెండు మిగిలి మాఘ పాల్గుణములు శిశిర ఋతువు అమ్మయా ఋతువులును ఇవి పెద్ద బాల శిక్షణయి ఎప్పుడో చదువు ఇప్పుడు ఇప్పటివరకు గుర్తుండాలంటే ఎక్కడ కష్టం కదా ఏదో మీ అందరితో కలిసి సాయం పడితే వచ్చారు ఎనీవే సో శీతకాలం కాబట్టి విద్యార్థులు చదువుకుంటే ఏ కాలం బెస్ట్ అండి శీతకాలం ఎందుకంటే వేసవి కాలం ఒక్క సీటు ఏమి కన్వీనియంట్ కాదు కరెంట్ కూడా ఉండదు పైగా ఇండియాలో అంతమందికి అన్ని సందర్భాల్లో కరెంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మనం సర్దుబాటు పోవాలి కాబట్టి విద్యార్థులకి కొంత ఇబ్బందే వర్షాకాలపు చదువులది పేరే చదువు బాగా సాగట్లేదంటే అర్థమేంటి వర్షాకాలపు చదువులు క్లాసు కూడా అంటే క్లాసు ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు లేదు నేను ఖాళీ ఉన్నప్పుడు వచ్చి చెప్తాను మీరు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి వింటారు అంటే క్లాసు ఉందంటే పదల్ని ఖాళీగా ఉంటే పదల్ని ఉంటే ఉంటుంది దేవుని దర్శించి వెళ్ళొచ్చు అనే లెవెల్లో నడిచిందనుకోండి క్లాసు దాన్ని వర్షాకాలపు క్లాసులు ఉంటాయి అలా ఉండకూడదు తిరుగులు పడ్డా సరే క్లాసు అయిపోతూ ఉండాలి వచ్చేవాళ్ళు వస్తారు లేనప్పుడు లేదు ఎనీవే చదువు అంటే శీతకాలమే ఇంకో రహస్యం ఎవరైనా జపం చేయాలంటే వేసవి కాలంలో ఏం జపం చేస్తారు వేడి నిద్ర కూడా సరిగ్గా పట్టదు వేసవికాలం శీతకాలంలో దుప్పటి మేషన్ పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది తెల్లవారుజామున లాంగ్ నైట్ ఉంటుంది శీతకాలం కాబట్టి తెల్లవారుజాములు లేవడం తేలిక వేసవి కాలంలో తెల్లవారుజాము అంటే బాధ తెల్లారిపోతుంది కాబట్టి జపం చేసుకున్నానుకుంటే శీతకాలంలో ఐడియల్ వేదం వల్లించాలంటే శీతకాలం ఐడియా వ్యాకరణం కౌమిది వల్లించాలంటే శీతకాలం ఐడియా చదువులకు కాణాచి శీతకాలం కాబట్టి మార్గశీర్షానికి ఆ గొప్పతనం ఉన్నది ఆయన ఇందులో మార్గశీర్షమాసం నేనే అంటాడు దానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి అదేంటంటే పంటలు ఇంటికి వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఉన్న పంటల సీజన్ ఏమిటి దీన్ని ఖరీఫ్ అంటారా దీన్ని ఖరీఫ్ రబీ అని రెండు రకాల పంటలు ఉన్నాయి వరి పంటలు ఇప్పుడు వేస్తాయి వర్షం పడిన వెంటనే ఇప్పుడు వేస్తున్నారు కూడా ఎంతతో వేసేస్తారు ఇవన్నీ తిరిగి కోతకి వచ్చి ధాన్యం ఇంటికి వచ్చేప్పటికీ మార్గశీర్షమాసం అవుతుంది పంటలు వస్తాయి మార్గశీర్షం అవుతుంది అనుకోండి పోనీలాగా సో మన శీతకాలం అంటే మరి డిసెంబర్ ఆ టైంకి వస్తాయండి పంటలు కనుక అది పంటలు వచ్చే కాలము కనుక అది ఆ మాసానికి రైతులకు చాలా చేతిలో సంపద ఉంటుంది కాబట్టి మనది అగ్రేరియన్ సొసైటీ మన సొసైటీ వ్యవసాయ ప్రధానమైన సొసైటీ మన కల్చర్ కూడా అంటే మతం కూడా వ్యవసాయ ప్రధానంగానే ఉంటుంది ఆఖరికి పెళ్ళి కూడా పెళ్లిలో కూడా ఖాడించి ఖాడి పట్టుకొస్తారు ఖాడి మీకు పెళ్లి కోసం తయారు చేయని పెట్టుకోవాలి ఇప్పుడు రైతులు ఖాడీ వాడటం లేదు ట్రాక్టర్ వాడుతారు చక్రం పట్టుకొచ్చి పెళ్లి చేయటం ఖాడీ పట్టుకొచ్చి చేస్తారు సో కాబట్టి అంతా అగ్రికల్చర్ బేస్డ్గా ఉంటుంది కల్చర్ అంతా కూడా కాబట్టి ఇక్కడ కూడా అగ్రికల్చర్ బేస్డ్గానే చెప్తున్నాడు మార్గ శీర్ష మాసము నేనే పంటలో చేతికొస్తాయి పైగా వైదిక దృష్టికోణంతో చూసినట్లయితే కొత్త పంటతో చేసి యజ్ఞం ఒకటి ఉంటుంది ఒక చిన్న యజ్ఞం చేయాలి కొత్త పంటతో కొత్త పంట వచ్చాక ఇప్పుడు రైతులు ఏమనుకుంటున్నారు పంట వస్తే అప్పులు తీర్చి మిగిలిన మనం అట్టబెట్టుకోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే రైతుని రుణ దృష్టిని చేసి పాలసం రైతు రుణం తీసుకో రుణం తీసుకో రుణం తీసుకొని వాడు రుణం ఉంటే కానీ పంట వేయాలనే స్థితికి వచ్చేసాడు స్వయం ప్రతిపత్తి లేదు రైతుకి ప్రభుత్వం రైతుని బానిసికంగా మార్చేసింది ఓట్ల కోసం వాట్ ఎవరు సో అప్పుడు రైతు ఏం చేసేవాడు అంటే పంట వచ్చినప్పుడు ఆ పంటలో కూలీలకి వితరణ చేసేవాడు కూలీలకి నిండా వాదన కావాల్సిందనికంటే కొంచెం ఎక్కువ ఇచ్చేవాడు తర్వాత పక్షులకి పెట్టి పక్షులకు పెట్టేవాడు యాచకులు ఉంటారు అయా రెండు కొంచెం సార్లు ధాన్య కింద బాబు అయ్యా అనే యాచకులు ఉంటారు వాళ్ళకి పెట్టేది వాళ్ళకి పెట్టేవాడు తర్వాత యజ్ఞం ఒకటి చేసేవాడు రైతు ఒక చిన్న యజ్ఞం అంటే దేవతలకి కొంత అన్నం ఉండి సమర్పించటం తర్వాత యజ్ఞం అంటే ఏమైపోయిందంటే ఈ రోజుల్లో పదార్థమును వేస్ట్ చేయటం కాన్సెప్ట్ వచ్చేసి చాలా మంది కూడా చేస్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళు చదివి మంత్రం తక్కువను ఉపయోగించే మెటీరియల్ ఎందుకంటే వీడియో తీయాలి ఫోటో తీయాలి అనే సిస్టమ్ ఎప్పుడే అదేమో టీవీలో చూపించాలి మీరేమో మంత్రం కాముగా శ్రద్ధగా చదివి రెండు చుక్కలు నెయ్యి వేస్తే సరిపడుతుంది ఇంత మంట రాదు మరి చిన్న మంటే వస్తుంది కానీ మరి టీవీకి వీడియోకి అది అనుకూలం కాదు ఇప్పుడు లైవ్ వెబ్ క్యాస్ట్ చేస్తున్నారంటే నేను కూడా కొంచెం గంభీరంగా తయారై రావాలి లేకపోతే ఆయనకు కూడా అది క్యాప్చర్ చేయాలి కదా పిక్చరు కాబట్టి ఏమైపోతుంది యజ్ఞం పేరుతో యజ్ఞం చేసిన సందర్భంలో ఎక్కువ ఎక్కువ నెయ్యిని పోషిస్తూ ఉండడము డబ్బాలని తీసుకుని ఇలా ఉంచేసి గిన్నెల్లో పోసేసి గిన్నెల్లో దాంట్లోకి ఉంచేసి ఇటువంటి వాతావరణం మీకు తర్వాత అభిషేకం చేయమన్నప్పుడు ఏం చేస్తారు కొబ్బరికాయలు బొండాలు అక్కడ పెట్టేస్తారు యాభై అరవై వాళ్ళు అలా ఓపెన్ చేసి ఇస్తూ ఇన్ని పోషిస్తూ ఇంకొకటి ఖాళీ డిప్ప తీసేసుకుంటుంది మళ్ళీ కొత్తది ఓపెన్ చేసేస్తారు ఇలా పోసిస్తారు అదే అభిషేకం అంటే ఒక్క కొబ్బరికాయ చాలండి అభిషేకానికి మీరు ఎందుకు కొబ్బరికాయలు కొడతారు సరే దేవస్థానం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి యాభై కొబ్బరికాయలు కుట్టే అభిషేకం చేస్తారు అదంతా టీవీలో చూస్తూ ఉంటారు మీరు అది ఎవడైనా చూసే ఉంటాడు ఎలా కొబ్బరికాయలు అండి మీరు అలాగా పార పోసేస్తున్నారు ఏమిటి రాందుకు ఛాన్స్ ఉందా లేదా అలా కాకుండా అభిషేకానికి ఎన్ని కొబ్బరికాయలు అండి ఒక కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు గ్లాసులో పట్టుకుని దాంట్లో ఉధరణి చోటి మంత్రం శుభంగా ఉండాలి కానీ నీళ్లు ఎక్కువ పోసిస్తే మంత్రం చెప్పి ఊరికే బొండాలు వంచేస్తే ఏమైనట్టు అది విసితానే కాదు మంత్రం స్వచ్ఛంగా ఉండాలి నమస్సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయ నమంగా వర్ణం కానీ స్వరం కానీ శుద్ధంగా ఉండాలి చెప్పి హరాలు లేకుండా చెప్పాలి వెళ్ళి పెట్టినట్టు కాదు అప్పుడు ఉద్ధరణితో నీళ్ళు పోయాను టీవీకి అనుకూలంగా ఉన్నది ఏమన్నా ఒకటి అక్కడ అన్నారు కూర్చుని ఉన్నాడు ఏం చేస్తున్నా అని డౌట్ వస్తుంది టీవీ చూసి సో యజ్ఞం అంటే రైతు పండిన పంటంతా యజ్ఞంలో వేస్ట్ చేసేస్తాడని మీరు అనుకోవద్దు ఇప్పుడు ఇది యజ్ఞం అయిపోతుంది ఆ యజ్ఞం చేసి ఆ మిగిలిన పంటాన్ని రైతులు దాచుకుని పడుకున్న సంవత్సర కాలం భోజేస్తాడు అది మార్గశీర్ష మాసం యొక్క విభూతి ఆ మాసము నేనే తర్వాత ఇంకొకటి విభూతులు ఇలాగే ఉంటాయి దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది కదా మరి ఇప్పుడు మీరు చెప్పండి మనకి న్యూ ఇయర్ ఎప్పుడు చైత్రం కానీ పంజాబ్లో న్యూ ఇయర్ ఎప్పుడు వైశాఖ వాళ్ళు వైశాఖి అంటారు వైశాఖి అంటారు వాళ్ళ న్యూ ఇయర్ చైత్రం కాదు వైశాఖ ఎందుకంటే సై సైకిల్ కదండి సైకిల్ కదా సైకిల్ అయినప్పుడు న్యూ ఇయర్ ఇప్పుడు ఒకటో తారీఖు న్యూ ఇయరా రెండో తారీఖు న్యూ ఎందుకంటే అది ఏరో లైట్ ఒకటో తారీఖే కొంతమంది ఒకటో తారీఖు న్యూ ఇయర్ జనవరి మరి కొంతమంది రెండో తారీఖు చేస్తున్నారు లేకపోతే ఫిబ్రవరి ఒకటో తారీఖు చేస్తున్నారు అలా లేదు జనవరి ఒకటని వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు మన దగ్గర అలా కాదు సైకిల్ సైకిల్ ఎక్కడ బిగిన్ అవుతుంది ఎక్కడైనా బిగిన్ కావచ్చు పంజాబు వాళ్ళకి వైశాఖ మాసంలో మొదలవుతుంది సైకిల్ మనకి చైత్ర మాసంలో మొదలవుతుంది అది కూడా సీజన్స్ యొక్క సైకిల్ని బట్టి ఉంటుంది అనుకుంటాను తమిలియన్స్కి వాళ్ళ ఉగాది వేరే ఉంటుంది అనుకుంటాం అదేదో ఓ మాసం ముందనుకోండి మహాభారత కాలంలో ధర్మరాజు గారు కుంతి సరే పాండు మహారాజు కుంతీదేవి వీళ్ళందరూ వాళ్ళు కూడా కొత్త సంవత్సరం చేసుకుంటారుగా వాళ్ళ కొత్త సంవత్సరం ఎప్పుడో తెలుసు అండి మార్గశేత సమాసంతో ప్రారంభమయ్యి అక్కడ మొదలెట్టి మనం ఇప్పటికొచ్చేపటికి క్షేత్రంలోకి తేలేం వాళ్ళు ఇక్కడ వాళ్ళు కదా పైన కదా నార్త్ ఇండియాలో కదా హస్తినాపురం అటువైపు సింధు నది ఆ ప్రాంతంలో వాళ్ళు కనుక అక్కడ మార్గశీర్ష మాసంతో ఆనాడు నూతన సంవత్సరం ఆరంభమయ్యేది పంట చేతికి రావడంతో కొత్త సంవత్సరం ఆరంభం రైతు క్యాలెండర్ ప్రకారం అది నూతన సంవత్సరం ఇప్పుడు వ్యాపారస్తుల క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం అనేది ఉగాది చైత్ర శుద్ధ పాఠ్యం కాదు దీపావళి నూతన సంవత్సరం ఎకనామిస్ ఉంటారు ఎకానమీ పీపుల్ సిఏ పీపుల్ ఆడిటర్స్ వాళ్ళ నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ బ్యాంకులన్నీ సెలవు నేను నూతన సంవత్సరం వాళ్ళ